ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుధుడా పరిశుధ్ర సర్వకృపా నీ ధ్యగు ప్రభవ సకల శరీరం ప్రభా నీ వైపు ఆశతో చూస్తున్నాయి ఆయన దేవుడో ప్రభావ మాకు ప్రభన తండ్రి పరిశుద్ధ నడిపింపులో ఉన్న తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నవో దేవా నీకు వందనాలైన నీ యొక్క గొప్ప కార్యాలను బట్టి నువ్వు చేసిన మేళన్నిటిని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయుడు దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మహోన్నతుడవు నీకు వందనాలయ్యా ఆరాధనకు యోగ్యుడవు నీకు వందనాలు ప్రభ నా తండ్రి ఆశ్చర్యకరుడవు నీకు వందనాలు వేసయ్యా నా తండ్రి అల్ఫై ఒమయగ అయిన నా తండ్రి నీకే వందనాలు స్తోత్రంలు స్తోత్రములు ప్రభ పరిశుద్ధాత్మ తండ్రి అన్ని ప్రభా నీ అన్ని స్థలములలో ప్రభా మహిమ చెందవలసిన నామము నాయన ఏసేయ నామో అన్ని నామల పై నామము ఘనమైన నామము కీర్తింపబడే నామము పోగడబడుతున్న నామము మీకు పరిశుద్ధ నామములు బట్టి మీకు వదనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభ న తండ్రి ఈ సాయంత్రకాల పరిశుద్ధ సాన్నిధిలో మేము కూడుకుంటకు మీరిచ్చిన యొక్క సమయం కొరకు వదనాలు చెల్లిస్తున్నాం మా మదిలో మీరు దిగిరండి ప్రభా మా మదిలో నా తండ్రి మీకు పరిశుద్ధ స్వరం చేత మాతో మమ్మల్ని హెచ్చరించండి నా తల్లి మమ్మల్ని ప్రతి ఒక్క నీకు గొప్ప వాక్యం చేత మమ్మల్ని బలపరచండి నా దేవుడవు నా విమోచకుడవు నా పోషకుడు నా రక్షకుడవు నీకు వందనాలు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభ ఏమి చెల్లించినా నిరము తీర్చుకునే తల్లి ప్రభా నువ్వు చేసిన గొప్ప కారణం కొరకై నీకు వీళ్ళు వేల కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నా సాయంత్రకాలం సమయం ప్రతి ఒక్క మీరు నడిపిస్తున్నారు ప్రతి ఒక్కరు మీరు ఆయుత పరుస్తున్నారు ప్రభా ప్రతి నీకు వందనాలయ్యా నీకు గొప్ప కృపలు మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటున్నారు మేము ఏ పాటి వారిని అయినా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినో ప్రభావం మా కొరకు సమాధానం తీసుకొచ్చిన దీవుడు నీకు ముందనాలు చేయిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి వాక్యం చెప్పన యూన బిడ్డన్ ప్రభాని మీకు శిల్వ చాట్ని మార్గపరచుకోరండి మీ యొక్క వాక్యం మమ్మల్ని బలపరచండి తృప్తిపరచండి నా తండ్రి పాటల ద్వారా సాక్షుల ద్వారా ప్రార్థనల ద్వారా వాక్యం ద్వారా మీ యొక్క నామంకే ఘనత మహిమ ప్రభావంలు ఆరోపిస్తూ ఏసయపరచు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నా విశ్వాసోడ యాత్ర కొనసాగుతున్నది నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది కొనసాగించే nasad chun nadi పశుద్ధుల తండ్రి కృపమైనా ఇసి ప్రభానికి ఎంతో వర్ణాలైనా నిన్న నేను నిరంతరం ఏకరీతి ఉన్న గొప్పదివ్వ సింహు బల తండ్రి నీకు ఇస్త్రమైనా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో మమ్మల్ని బతక పరుచుకొని మమ్మల్ని సజీవకులు నేను పెట్టుకున్నందుకు నీకు ఎంతో వనాలైనా ఇక సాయంకాల సమయంలో మీ పాదాల దగ్గరికి వచ్చిన అయినా మరి మీ పాదాలు కొట్టుకుంటున్నామైనా ఎస్ఐయా నా అయితే కూర్చి నేర్చుకొని నా కాడు ఏమన్నారు ప్రభావ నేను సాత్వికను దీని మనసు కలవాలని అన్నారు ప్రభా సాత్విక దీని మనసు మీ యొక్క మీ పాదాల దగ్గరికి వచ్చినైనా మీరు మాకు నేర్పించండి పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రించండి పరిశుద్ధాత్మ దేవ మీరు మారుదేలు ప్రవ నైనా మీ అవ్వనిస్తున్నైనా మీరు మాట్లాడండి వాక్యంలో సత్యాన్ని గ్రహించాలన్నా మా ఆత్మీయ మారుదయాలు తెరవండి మా కమ్మని విప్పని ప్రవ మా చెవుని విప్పండి ప్రవ అయినా మీ అభివృద్ధి ప్రయత్పరచగడ్డే స్వీకరించి దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మా జీవితాన్ని అవలంబించుకొని మాది విశేషంగా అనుభవపూర్వకంగా మేము అనేక మేము ప్రకటించేలాగినా మీ కృపల్లో కనివేయించమని రాజనమైనా నా దేవరాన్ని పెడతారు లెక్కించండి ప్రతి ఆటంకాలు కొద్ది వేయడం తర్వా మీకు అభిషేకం కనిగించండి వాక్యం మాట్లాడండి ఒక మరోసారి ప్రభావ మమ్మల్ని సజీవయాంగ మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నామైనా మా ఆత్మలను ప్రాణం మా శరీరంలో పరిశుద్ధ ఆత్మదేవ మీ ఆత్మ చిత్ర నడిపించి మీరు మాట్లాడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్న తల్లి ఆమె ఎక్కువ రాశిన పత్రికలకు రాశిన పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము పదిహేను వచ్చిన ఓకే సార్ ఆలోచన కథ ఓకే సార్ ఎపిసి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచ్చిన ఎపిసి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చినంలో మీరు అంతరంగ పురుషులందు శక్తి కలిగి ఆయన ఆత్మ బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహేంద్రైశ్వర్యం చెప్పున మీకు దయచేయవలన నీయు మీరు దీవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొదుగు నోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నకునూ జ్ఞానములకు ఇచ్చిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అపోసేన పౌలు ఎపిసిలకు రాసిన ఆ సంఘానికి ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఎపిసీ సంఘం అనేది ఆత్మలో చాలా ఇదిగిన సంఘం కాబట్టి క్రైస్తవ జీవితం ఎట్లా ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలా ప్రతిదీ మన ప్రభు నుంచే మన తెలుసుకోవాల ఏ రీతిగా అన్నప్పుడు నువ్వు రక్షణ పొంది మారుమరిస్తుంది రక్షణ పొంది ఈస్తు క్రీస్తు నామలం నువ్వు పొందినప్పుడు నీకు పరిశుద్ధాత్మ అని వరం నీకు అనుగ్రించబడతని పేరు అని విషయం మనకు కాబట్టి మన ప్రభు కూడా ఆయన బాపీస్తం పొందిన తర్వాత యోధాన్ని అది నుంచి ఆయన బయటకు వచ్చినప్పుడు ఆత్మ పావులం వల్లే ఆయన మీదకు దిగి వచ్చింది కాబట్టి అప్పుడు దేవుడు తండ్రి మాట్లాడుతుంది పై నుంచి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించిన ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చినట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి తర్వాత ఏం జరిగిందన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల అక్కడి నుంచి ఆయన నలభై దినాలుగు ఉపాసనలు మన ప్రభు సేవ పరిచర్ ఆయన జరగబోయే పరిచర్ గురించి ఆయన సెలవు గురించి ఆయన ముందు ఉంచబడిన ప్రతి ఆ ఆ పని నిమిత్తము ఆయన నలభై దినాలు ఉపాస ఉన్నది తర్వాత మూడు సోదరులు ఆయనకి ఎదురైనప్పుడు ఆ మూటి మీద ఆయన విజయం పొందేడు తర్వాత ఆయన పరిచర్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఆ అధ్యాయం మొత్తం మన చూసినప్పుడు ఆయన పరిచర్య స్టార్ట్ అవుతా ఉంటాడు అయితే అపవాది శోధించిన తర్వాత కొంతకాలం ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ వాడు తిరిగి వస్తాం కాబట్టి వాడు ఎప్పుడు వస్తుండడు ఏసు ప్రభుని ఆ శోధకుడు శోధించిన తర్వాత ఆయన కొనుక్కోబడి అప్పుడు తండ్రి తన కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో నీ ప్రయాణము నువ్వు రక్షణ ప్రభు మన ప్రభువు ఆయన బాప్ పొందటం ఆయన ఆత్మ ఆయన ఆత్మ మీద ఆయన మీద తర్వాత ఆయన పరిచర్య సేవా విధానం తర్వాత ఆయన జయించిన పత్తి పరిస్థితిని ఆయన ఈ లోకాన్ని దృష్టిని చూపించినప్పుడు ఈ లోక రాజ్యంలన్నిటినీ నేను మీకు అనుగరిస్తా నువ్వు నాకు సాగిల పని నమస్కరించినప్పుడు ఆ ఇవన్నీ నీకు అనుగరిస్తేనే ప్రభువులతో మాట్లాడినప్పుడు ఆయన వాక్యంతోనే సైతం మీద విజయం పొందినట్టు మనం చూస్తాం కాబట్టి మన ప్రభు జీవితము మనం బాగా స్టడీ చేసినప్పుడు ఆయన ఏ రీతిగా పరిచయం చేసిండు ఏ రీతిగా బోధించిండు ఏ రీతిగా పరలోకం సంబంధించిన విషయాలు ప్రకటించింది ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఇంకా మనకు మన ఆత్మీయ జీవితంలో ఇంకా విశేషంగా బలపరచబడతూ ఉంటుంది కాబట్టి ప్రభుని ఇంకా మనం తెలుసుకుందాం ఉందంట కాబట్టి ప్రభుని తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోగలం చూడండి ఒకటి విశ్వాసం ద్వారా అంటే ఆయన నమ్మదగిన వాడు అనే విశ్వాసం ద్వారా తెలుసుకుంటున్నాం తర్వాత ఆయన సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఏ రీతిగా తెలుసుకుంటాం అనేది అదొక మర్మం అనేట కాబట్టి అవి ఎట్లా అర్థం చేసుకోవాలన్నప్పుడు దానికి ఎంతో కొలతలు ఇచ్చింది కాబట్టి ఆ పతి కొలతలు మనము మన మన ఆత్మీయ జీవితంలో వేసుకున్నప్పుడు మనం ఏ రీతిగా వాటిని మెజర్మెంట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం పతి విషయంలో కాబట్టి మన ప్రభు కూడా ఆయన యోర్ధా నది నుంచి బయలుదేరినప్పుడు ఆయన అరణ్యంలో శోధింపబడ్డప్పుడు తర్వాత ఆయన పచ్చేది స్టార్ట్ అయినప్పుడు తర్వాత ఆ శోధ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అని విడిచిపెట్టినాక శాస్త్ర పరిశీలన రూపంగా ఆయనని శోధించుకునే వాళ్ళు చివరి వరకు ప్రతి క్రైస్తవ జీవితం ఎట్టుంటుందంటే ఆ దానికి మాదిరి మన ప్రవ్వే మనకు మాదిరి ఏ రీతిగా ఆయన ఆ బాప్తి సం దగ్గర నుంచి ఆయన సిరువు మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి చివరిగా చివరిగా ఆయన మాట్లాడి తను ప్రాణం విచ్చిపెట్టేంత వరకు ఈ మధ్యలో ఏం జరిగిందో నేనా సేవా జీవితం కూడా అట్లా ఉండాల ఆయన ఎంతో మందిని స్వస్థపరిచిండు ఎంతో మందిని బాగు ఎంతో మందికి ఎన్నో విషయాలు దేవుడు ప్రకటించింది మరొకరాజు సంబంధించిన విషయాలు ఎన్నెన్నో చెప్పిండు తర్వాత ఆ లేఖనాలను అర్థం చేసి చెప్పిండు అన్ని నా రాయబడ్డాయి అని పత్తిది ఏసుప్రభు ఆ శిష్యులకు బోధించడం ఆ శాస్త్రులు పరిచయం బోధించినా కానీ ఎవ్వరు కూడా ఆయన ఆయన అర్థం చేసుకున్నట్టున్నారు ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట పరలోక సంబంధమైంది పరలోకం తెచ్చిన భాష అది ఈ లోకపరమైన భాష కాదది ఈ లోకపరమైన భాష ఎట్లుంటుందంటే అది అర్థమై అర్థమయ్యేలాగా ఉంటుంది కానీ అది అందులో ఏం కనిపించడం అన్నట్టు అందులో ఏమి రుచి ఏమి ఆ ఆ విధా విధానం అనేది ఆ సరళత అనేది కనిపించదు మన ప్రభు ఆయన ఎన్నో ఉపమానాల ద్వారా వాటన్నిటినీ ప్రకటించినది కాబట్టి ప్రతి ఉపమానం మీరు చూడండి ఏ ఉపమానం చూసినా కానీ అక్కడ ఎంతో ఆత్మీయమైన సత్యాలు ఉంటాయి కానీ శిష్యులకు అర్థం కాలేదు ఏ ప్రభు శిష్యులకు అర్థం కాలేదు కాబట్టి ఏకాంతంగా ఉన్నప్పుడు వాటన్నిటిని విశదీకరించింది అక్కడ ప్రతి ఉపమానం కాబట్టి ఆయన తెలుసుకోవాలంటే ఆ ఏసు ప్రభు కూడా ఆయన సెలవు మరణం ముందు ఆ శిష్యులతో మాట్లాడతాడు కాబట్టి అక్కడ ఏం మాట్లాడతానంటే నేను మీకు చెప్పవలసిన సంగతులు ఇంకా ఎన్నో ఉన్నాయి ఏహంస వార్తలు మనం చూస్తా వాక్యాలు ఇప్పుడు మీరు దుఃఖంలో ఉన్నారు మీరు దుఃఖంలో ఉన్నారు కాబట్టి నేను చెప్పినా మీకు అది ఒక కాబట్టి నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను కాబట్టి ఏసు ప్రభు ఇంతకాలం నాతో పాటు ఉండి మనం ఆయనతో పాటు మనం తిరిగడం సేవ చేసినాం అన్ని చేసినాం కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్న కాబట్టి ఇప్పుడు మా పరిస్థితి ఏంది అని వాళ్ళు ఎంతమైనా దుఃఖంతో వేదంతో ఉండాలి కానీ ఏసు ప్రభు వెళ్ళటమే మీకు ప్రయోజనకరం అన్నది ఆదరణకర్తను వేరొక ఆదరణకర్తను మీకు కల్పిస్తాను కదా కాబట్టి ఆదరణ కర్త అన్నప్పుడు పరిశుద్ధ ఆత్మని మనకు తెలుసు ఆదరణకర్తను పంపిస్తున్నా అప్పుడు నాలో నా వా నాలోనే తీసుకొని మీకు బోధించ అన్నాడు సంభవింప సంగతులు అంటే ఏసుప్రభు ఏం చెప్పిండో వాటన్నిటిని విశుదీకరించి పశుద్ధాములు అర్థం చేసుకోవాలన్నా నేను మీకు చెప్పినా ఒక కాలం వరకు నేను చెప్పినా మీరు విన్నారు కానీ ఎల్ల నేను మీతో ఉండలేను కదా నేను ఉండలేను మీతోని కాబట్టి నాకు వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను తిరిగి లేని వల్ల ఎందుకంటే ఎందుకంటే ఈ లోకంలో ఒక పనిని మిత్ర నేను పంపబడ్డా కాబట్టి ఆ పనిని నేను కంప్లీట్ చేసుకొని తిరిగి నేను వెళ్ళిపోవాలా మన ఆత్మీయ జీవితం కూడా అంతే ఈ లోకంలో మనం పంపబడినప్పుడు నీ పనిని సంపూర్ణంగా కంప్లీట్ చేసుకొని నువ్వు మళ్ళీ తిరిగి పరలోకం వెళ్ళిపోవాలి ఆయన శైలికి వెళ్ళిపోవాలి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపోవాలా అలాగే మన ప్రభు కూడా ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆదరణ కడితే నీకు పంపిస్తా అంటే పరిశుద్ధ పంపిస్తాడు కాబట్టి ఆ పరిశుధాత్మను పంపిస్తాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాను అంటే అంతవరకు సత్యంలో ఉన్నాం మనం కాబట్టి సర్వ సత్యంలోకి పోవాలా సర్వసత్యం అంటే ఏంటి సర్వసత్యం అంటే ఏంటి చూడండి ప్రభు నమ్ముకోవటం సత్యం కదా ఏ సత్యం ఆయనే మార్గం చేయాలని తెలుసు ప్రభు నమ్ముకున్నాం అంటే మనం సత్యంలో ఉంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు సత్యంలోనే నీవు ఇప్పుడు ఎక్కడ పోవాలా సర్వ సత్యంలోకి పోవాలా కాబట్టి సర్వసత్తం ఎట్లా పోతాం పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే కాబట్టి ఆ ఆత్మని నేను సర్వసత్తం నటిస్తూ ఉంటాడన్నట్టు ఆత్మీయ లోతులోకి తీసుకెళ్తాడు అన్నట్టు చూడండి కాబట్టి అక్కడ ఇక్కడ పౌలు చెప్పే విషయం కూడా అదే కాబట్టి ప్రభుని తెలుసుకోవాలంటే చూడండి మనం ప్రభు నమ్ముకున్నాం కదా ఏసు ప్రభు నమ్ముకున్నాం ఆయన సొంత రక్షకుడిగా మనం స్వీకరించడం పరిచయం చేస్తాం సేవ చేస్తున్నాం కానీ ఆయనని మనం సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నామా ప్రభు తెలుసు అంతే అంటే మీ ఆత్మీయ స్థితిలో మనము అంచెలంచెలుగా మనము ఆత్మలో మనం ఎదిగే కొన్ని అవన్నీ నీకు బయలుపరచబడతా ప్రభు ఒక మర్మమైన ఆయన గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి అవి ఎట్లా తెలుసుకుంటావంటే ప్రతిదీ ఒక విధానం చూపించింది బైగులంతా కూడా పాత నిబంధన కాలంలో ప్రవక్తులు ప్రవర్తనలు ఎట్లా పలుకుతున్నావు ఆత్మ మూలంగా బలుకుతున్నారు ప్రవచనలు కాబట్టి పతిది ఆత్మ మూలంగానే ఈ బైబుల్ రాసిన కూడా ఆత్మ మూలంగానే అనడు కాబట్టి పతిది కూడా ఆత్మ మూలంగా బయలుపరచబడ్డప్పుడు కాబట్టి మనం ఏ రీతిగా వాటిని తెలుసుకోగలం తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు కదా ఏ ప్రభు రాసప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చిండో మనందరి పాపల పట్టింది చనిపోయింది చెప్తాము అది అది విధానం స్టార్టింగ్ విధానం అయితే ప్రభుని సంపూర్ణగా ఆయన ఆయన గుణగణాలు ఆయన విధానం ఏంది ఆయన ఎలాంటి దేవుడు ఆయన ఎట్లా ఉంటాడు ఆయన విధానం ఏంటి ఆయన ఆయన ప్లాన్స్ ఏంటి అవన్నీ మనం తెలుసుకోవాలంటే కేవలం ఆయన ఆత్మ వాళ్ళని మనకు అవన్నర్పించేవత లేకుంటే కాదన్నట్టు అంటే మనం అంతగా శక్తిగా ఎదగాలన్నట్టు అందుకు శిష్యులతో చెప్తున్నారు అక్కడ ఆ పండిమంది శిష్యుల్ని అక్కడ ఎంతో అక్కడ మరి ఉంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే నేను ఎంతగా దుఃఖము వేదంతో ఉన్నాడు అక్కడ అక్కడ దేవుడు మాట్లాడుతున్న అక్కడ నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాను అంటే చినండు దేవుడు లేకపోతే మనం అనాథులుగా ఉన్నాడు ఆయన శరీర సంబంధిగా శరీరంగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు కానీ ఇప్పుడు ఆత్మ మూలంగా మనలో ఉన్నాడు మనలోకి వస్తాడు ఆయన ప్రభులోకి ప్రభులో మనలోకి వస్తుంది మనం స్వీకరించినప్పుడు ఆయన మన హృదయంలో ఉండి మిగతా విషయాలు అవన్నీ మనకి అక్కడి నుంచి ఎక్కడైతే ఆయన ఎక్కడైతే ఆయన చెప్పిండో సర్వసత్యంలో పోతాడని ఆ సర్వసత్యం అనేది ఏందో అప్పుడు మనకు బయలుపరచం ఉంటాయి బయలుపరచడం ఒకటి వెళ్తాను అందుకే ఎస్ ప్రభుని ఆయన పిల్లల దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన అంటాడు గురించి నేను సాక్షి ఉండటానికి నేను లోకాలకి కాబట్టి సత్యం అంటే ఏంటని అడిగిండు కాబట్టి అడిగేసి ఏం చేసిండో పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి సత్యం అంటే ఏంటన్నప్పుడు ఆయనే సత్యం మనకు తెలిసి అంటే సత్యం అంటే ఇంకా ఏంది అంటే అది ఏందో తెలుసుకోవాలా ఇంకా తెలుసుకోవాలా మనం చూడండి ఒకసారి అనిపిస్తూ ఉంటుంది మనము కొన్నే తెలుసుకుంటాం కదా ఆ కొన్నే తెలుసుకొని మనం ఏం చేస్తాం నాకు అన్ని తెలుసు నాకు అన్ని తెలుసు నుంచి ఏం అవసరం ఎవరు చెప్పండి వినంతట నేనే తెలు నేనే నిర్ధారించుకొని నేనే తీర్మానించుకొని కాబట్టిదీ మనము ఆ రీతిగా నిర్ధారించుకోకపోతూ ఉంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లోకంలో ఎన్నో బోధలు ఉంటాయి కదా రకరకాలమైన బోధలు ఉంటాయి రకరకాలమైన ఆత్మలు కూడా అందుకే వ్యూహాను భక్తుడు అంటాడు అధ్యాయంలో మొదటి వ్యూహాన్ని పట్టి అంటే అధ్యాయంలో అంత్య కాబట్టి ఈ చివరి దినాలలో అనేకమైన ఆత్మలు వస్తాయి అంటారు బయలుదేరి అంత ప్రతి ఆత్మను వివేచించమన్నాడు ఆయా సంబంధమేది దేవుని ఆత్మలో కాదు వివేచించమన్నాడు కాబట్టి నువ్వు ఎట్లా వివేచిస్తావు ఆత్మను వివేచించాలంటే ఆత్మ ఆత్మ వివేచించాల నీ వివేచిస్తే కాదు ఆత్మ ఆత్మను వివేచిస్తా ఎట్లా వివేచిస్తుంది కొంచెం ముందుకెళ్ళాక నేను చెప్తాను నీకు చూడండి ఆత్మ అనేకమైన ఆత్మలు బయలుదేరి అంట చూడండి ఇప్పుడు మేము అర్థం చేసుకోవాలి ఈ చివరి కాలంలో ఏ ఎలా ఏది సత్యం ఏది అబద్ధం అని మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి ఏది సత్యం అనేది ఎట్లా తెలుస్తుంది మనం అనొచ్చు ప్రభులో ఉంటే మన సత్యంలో ఉన్నట్టు వాక్యంలో ఉంటే మన సత్యంలో ఉన్నట్టు కరంటే కానీ వాక్యంలో కూడా మోసపోతాం కదా మన వాక్యంలో కూడా మోసపోతాం ఖచ్చితంగా మోసపోతాం ఈ రోజు మోసపోయలేరా వాక్యంలో అబద్ధ బోధలు లేవా కల్పితాల బోధలు కాబట్టి ఇవన్నీ ఆత్మలు ఏ ఎక్కడున్నాయి ఆత్మలు ఇవన్నీ రకరకాలమైన ఆత్మలు కదా ఆత్మలు ఉన్నాయి బ్రహ్మపచ్చే ఆత్మలు ఉన్నాయి మనుషుల్ని మబ్బ పెట్టే ఆత్మలు ఉన్నాయి మనుషుల్ని పాపాలని నడిపించే ఆత్మలున్నాయి అది సత్యంగానే కనిపిస్తోంది కానీ అది అబద్ధం అన్నట్టు చూడండి దూరంగా ఉన్న కొండలు ఎటువంటి నులుపుగా ఉండేవి నులుపుగా ఉంటాయి దూరం నుంచి కొండలు చూడు అది స్మూత్ గా కనిపిస్తుంది దాని చూస్తే దాన్ని నిజత్వరూపమైనది తెలుసుకుందాం అది ఎట్లానే తెలుసుకుందంట కాబట్టి నువ్వు దూరం నుంచి చూసేది కాదు నువ్వు దగ్గర పోయి నిదానించే చూడాల పత్తిది ప్రతిది మనం పరిశీలించాల మనం ఏం చేస్తామంటే క్రైస్తవ జీవితం ఎట్లుంటుందంటే ఒక వాక్యం తీసుకొని అదే వాక్యమే అదే సత్యం అదే కరెక్ట్ అని అదే చూపిస్తారు కానీ ఎన్నో వాక్యాలు నీ బైబుల్లో దానికి వాక్యాలు ఒక వాక్యం ఒక దగ్గర దేవుడు పెట్టడు పాత నిబంధన కాలంలో కొన్ని వాక్యాలు ఉంటాయి కొత్త నిబంధనలు కొన్ని వాక్యలు ఉంటాయి అక్కడికి ఇక్కడికి దేవుడు అర్పిస్తాం ఎందుకంటే ఆ వివేచన ఆ తెలుసుకునే జ్ఞానము మనుషులకు అవసరం అని చెప్తున్న వాక్యులు అదే కదా ప్రభుని తెలుసుకోవటం కాబట్టి ఆయన సంపూర్ణంగా తెలుసుకోవాలంటే నువ్వు సంపూర్ణమైన ఆత్మని ఇచ్చేట కలిగి ఉంటాయి కానీ తెలుసుకోలేను తండ్రిని తెలుసుకోవాలంటే ప్రభుని ఆయన సంపూర్ణంగా ఆత్మలో ఉన్నప్పుడు మనం తెలుసుకోగలిగినారు ఆయన దైవత్వాన్ని చూడగలిగినారు శిష్యులు ఆపస్తులు ప్రభక్తులు వీళ్ళు కాబట్టి ప్రతిది కూడా ప్రతి ఆత్మను మనం పరిశీలించాలి ఈ లోకంలో రకరకాలమైన బోధలు ర్యాప్చర్ కల్టు బోధండి ఎత్తబడే సంఘం అని బోధలు ఉన్నాయి కాబట్టి ఏసు ప్రభు కింద దిగి వస్తున్నాడు గలతులుగా ఆ పత్రిక కాదు అపుస్తులు కానీ మొదటి అధ్యయంలో ఏసు ప్రభు ఆయన అహరణమవుతున్నట్టు ఏం జరుగుతుంది ఓ గలలీల మనుషులారా మీరు ఎందుకు ఆకాశం అయితే తేరు చూస్తున్నారు వేసు ఏ రీతి ఎక్కడి నుంచి కొనుపోబడిండో అదే రీతి తిరిగి వచ్చాడు వస్తాడు చెప్పి వాక్యం చెప్తుంది అంటే ఆయన ఎక్కడి నుంచి భూమి నుంచి కొనుపోబడి మళ్ళా తిరిగి వస్తాడు భూమి మీద అడుగు పెడతాడు ఉంది కాబట్టి అది బోధ కాదా ఇన్ని ఆపలనే ఇంకొక బోధ రకరకాల మీద బోధలు ఇదంతా కన్ఫ్యూజన్ అన్నట్టు కన్ఫ్యూజన్ ఈ చివరి కాలంలో అంతా కన్ఫ్యూజన్ గా ఉంటుంది రైతు అంత కన్ఫ్యూజన్ ఏది పర్ఫెక్ట్ గా అర్థం చేసుకునే స్థితి ఎందుకు ఎందుకు కన్ఫ్యూజన్ ఉంటుందంటే ఆత్మ ఒక్కడే పాపిస్తం ఒక్కడే ఉంటాడు ప్రతిదీ ఒక్కటే అని చెప్తున్నా కానీ ఇంకెట్లు వచ్చింది మనుషులు అర్థం చేసుకునే స్థితిలో పోయింది అన్నట్టు దుష్టుడు అక్కడ కొట్టిండు మోస మొదట బయలుపరచబడిన సత్యము అది ఏమైతే చివరికి అసక్త్యంగా మార్చుకున్నాడు అందుకు మోసపోతారు అనమాట అందుకు నువ్వు ప్రతి ఆత్మను వివేచించాలా వివేచించాలా పరిశీలించాలంటే ప్రభువు తప్ప ఎవరు కూడా మనకు అవి అందుకు మనము చూడండి ఆ బోధలు మనం పరిశీలించినప్పుడు పౌలు అంటాడు పరలోకం నుంచి పేపదైతే దిగి వచ్చిన తిట్టినా సరే మీరు వాక్యం అంటే మేము ప్రకటించిన సువార్త కాక మరియు సువార్త ఎవరు బోధించినా కానీ వాడి చేపగ్రస్తుడు అమలు కాక ఉంటాడు వాక్యం కాబట్టి అది అది ఆ వాక్యం అయితే చాలా భయనస్తుంది ఒకవేళ నేనే వచ్చి మళ్ళా వేరే చెప్పినా కానీ వాడి నేను చేపగ్రస్తుంది అనట్టు అంటే వాక్యము వాక్యం లాగానే కాబట్టి మనము పరిశీలించే విధానం బట్టుంటుంది కాబట్టి ఆత్మ విధానం ఎటువంటిదంటే ఈ ఆత్మీయ జీవితంలో ఆ పరిపక్క మనం చెందిట్ అన్నప్పుడు కానీ ఇవన్నీ మనకు అర్థంగా ఉన్నాయి కాబట్టి ఎట్లా ఏ రీతి కాన్నప్పుడు ఒక దశ నుంచి ఒక దశ మధి దేవుడు అట్లా నడిపిస్తూ ఉంటాడు అలాగే అందుకే పౌలంటుడు ఏం చెప్తున్నా మీరు అంతరంగా కూర్చుని అనే శక్తి కలిగి కాబట్టి నీ అంతరంగా కూర్చున్నాయంటే నీ లోపల నీ ఆత్మ శక్తి కలిగి ఉండాలంట అంటే దేవుడి శక్తి ఉండాలంట అంటే పైకి మన ఉండొచ్చు కనిపించవచ్చు కానీ నీ అంతరంగం ముందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాల కాబట్టి అంతరంగం ముందు పురుషేందులు శక్తి కలిగి ఉండాలా ఆయన ఆత్మ వలన బలపరచబడాల కాబట్టి శక్తి ఏంది ఆత్మ ఏంది శక్తి కలిగి ఉండబడ్డాడు తర్వాత ఆత్మ వలన బలపరచబడ్డ అంటే శక్తి మందు కానీ ఆత్మ లేదన్నాడు అంటే ఇది కొన్ని కన్ఫ్యూజ్ కానీ అర్థంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా శక్తి అని ఆత్మ ఏంది పశుతాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని వందిరా ఫస్ట్ ఫంక్షన్ ఓలీ స్పిరిట్ పశుతాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని అందిరా నన్ను వాకింగ్ తర్వాత మీరు ఈదయంలోను సమరయలోను బూది గంటలు సాక్షి వెళ్తా ఉన్నాను కాబట్టి ఆ పశుతాత్మ అదొక్కటే కాదు ఎన్నో రోల్స్ ఉన్నాయి ఆయనకి బైబుల్ మనం పరిశీలిస్తే ఆత్మ ప్రత్యక్షతలని నిన్న గుణం చేసిన వాక్యం కాబట్టి ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాల్సి నేను చాలా ఉంది ఒకటే కాదు అన్నీ పరిశీలించాలా ప్రతిదీ పరిశీలించాలా అందుకే ఇక్కడ అంటున్నాడు నీస్ మీ హృదయములలో విశ్వాసం ద్వారా నియసించాలా కాబట్టి విశ్వాసం ద్వారా ఎట్లా నియమిస్తుంటే ఏ సుప్రభు ఇది వాక్యం చెప్పైతే ఇది నిర్ధారణ ఇది నమ్మి ఇది సత్యం అని నువ్వు నమ్మించినప్పుడు విశ్వాసం వస్తే కదా అప్పుడు విశ్వాసం ద్వారా అన్నప్పుడు విశ్వాసం కథ ప్రవే కాబట్టి ఆ వాక్యలు నమ్మినాయి కాబట్టి ఏసు ప్రభులు హృదయంలో నివసిస్తాడు లేకుంటే ఏసుతో ఉండడం అన్నట్టు విన్నా ప్రతి వాక్యని మనం పరిశీలించాలన్నట్టు విన్నప్పుడు పరిశీలించినప్పుడు విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను ఏసు ప్రభు మన హృదయంలో ఎట్లా ఉంటుందంటే విశ్వాసం ద్వారా ఎప్పుడు వస్తుంది విశ్వాసము ఇంటి విశ్వాసం వస్తుంది అది ముసలమ్మ ఉంచేట్లు కాదు ఏసు క్రిస్తిన్ ప్రభుకిచ్చిన మాటల వల్ల వస్తుందంట చెప్పే బోధ వల్ల విశ్వాసం అందుకే విశ్వాసంలో కూడా కొన్ని రకాలు కనిపిస్తూ ఉంటాయి కదా మనుషుల విశ్వాసం ఈ లోకపరమైన విశ్వాసం ఎట్టుంటుందంటే మనుషులు నమ్ముకుంటారు అన్నట్టు మనుషులు నమ్మి నమ్ముతారు గుడ్డిగా నమ్ముతారన్నమాట అంటే అదొక నమ్మకం అన్నట్టు అది ఒక గుడ్డి నమ్మకం తర్వాత ఆ నమ్మకం ఏమవుతుంది నువ్వు అనుకున్న రీతికి అది మధ్యలో మాయమైపోతుంది నీ కనిపించకుండా పోతున్నానంటే కానీ ప్రభువుకి విశ్వాసం ఎట్టుందంటే శాశ్వతంగా నీ హృదయంలో వీస్తూ ఉంటాడన్న అది గాలి ఎగిరిపోతుంది కానీ ప్రభు వాక్యం నీ హృదయంలో గడ్డి పువ్వు గడ్డి ఎడిపోతుంది కానీ ఆయన వాక్యం నిరంతరం జీవిస్తుంది కాబట్టి వాక్యం మన హృదయంలో నిరంతరం ఉంటే ఎప్పుడు మనం జీవిస్తూనే ఉంటుంది అందుకు మనము పచ్చిది మనం పరిశీలించాల తీస్తే నీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహి మహి ఐశ్వర్యము నీకు దయచేవాళాలు అంటే ఆయన మహిమ ఐశ్వర్యం అంటే ఆయన మహిమ ఐశ్వర్యం అంట ఈ లోకపరమైన ఐశ్వర్యం అంటే నీకు బిల్డింగ్స్ ఇస్తారు దేవుడు కారు ఇస్తారు మంచి ఇల్లు ఇస్తారు నీకు స్థలం అన్ని ఇస్తారు దేవుడు అది ఒక అది కూడా ఐశ్వర్యం కానీ మహిమ ఐశ్వర్యం అంట ఈ మహిమ ఐశ్వర్యం అంటే ఏంటి ఈ మహిమ ఐశ్వర్యం ఎక్కడుంది నిజంగా ఐశ్వర్యమైన ధనం సంబంధించిన అది నిజంగా డబ్బుకు సంబంధించిన కాబట్టి ఆత్మీయ దశలో మనం ఎట్టార్థం చేసుకోవాలి మహిమైన ఐశ్వర్యం ఆయన మహిమ తన మహిమైన ఐశ్వర్యం చొప్పున మీకు దయచేవాళ్ళని ఆయన ఐశ్వర్యం చెప్పున మీకు దయచేవాళ్ళని తర్వాత మీరు దేవుని సంపూర్ణత ఎందు కాబట్టి మనము పత్తి దిశలో మనం ఏం చేయాల ఆయన సంపూర్ణత ఎందు అంటే ఆయన సంపూర్ణత నేను పూర్ణ పూర్ణస్తుడిగా నేను చేస్తానంటే నువ్వు పూర్ణంగా తయారవుతుంటే పరిపూర్ణంగా తయారవుతాం అనంట అనేట్లుగా ప్రేమ భారీ స్థిరపడి కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు కాబట్టి రక్షింపబడ్డ మనమంతా కూడా ఆ రక్షణ పొందుకుడము దేవుని వాక్యం ప్రకటిస్తామన్నీ కానీ కానీ అన్న లోతు పాతులు ఎట్లా ఏంది ఆ కొలతలు ఆ మెజర్మెంట్స్ ఏంటి అవన్నీ మనం తెలుసుకోవాలంటే ఇంకా ఆత్మీయ లోతులకు మనకు పోయినప్పుడే కానీ మనకి అవన్నీ భయంపరచబ కాబట్టి ఎట్లా భయంపరచబట్టి చూడండి సమస్త పరిశుద్ధులతో కూడా అంటే సమస్త పరిశుద్ధులకు ఎవరు కాబట్టి దేవుని సేవకులు దేవుని సేవకులు బొత్స సేవకులు అయిన వాళ్ళంతా సమస్త పరిశుభికులు కూడా పరిశుద్ధులతో కూడా దాని వెడరుపు పొడుగు లోతు ఎత్తు ఎంతో కట్టించుకుంటకు కాబట్టి ఈ ఈ విధానాలన్నీ కూడా కొలతలతో పోల్చబడింది అంతా పొడుగు అంటున్నాడు మెడలు పట్ట లేకపోతు అంటున్నాడు కాబట్టి ఇవన్నీ ఎంతోనూ గ్రహించగలగాల కాబట్టి ఇవన్నీ కొలతలు అన్నట్టు ఇవన్నీ మనం గ్రహించగలగాల ప్రతి విషయంలో ప్రతి వాక్యంలో మనం ఉన్నప్పుడు వాటన్నిటి మనం గ్రహించగలగాల గ్రహించుకుంటప్పుడు జ్ఞానమునుకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునేటప్పుడు అంటే జ్ఞానంలోకి మించినది క్రీస్తు ప్రేమ అనంటేసు ప్రభు ప్రేమ జ్ఞానం కంటే బస్సు ఈ లోకంలో జ్ఞానం అంతటి మనుషులకి కానీ ఆయన ప్రేమ దానికంటే గొప్పదంట తెలుసుకోవాలా ఆయన ప్రేమ తెలుసుకోవాలని చెప్పిన వాక్యం కాబట్టి ఆయన ప్రేమను మనం ఇప్పుడు తెలుసుకుందాం పత్తిది ఒక జీవి అని మనం వాక్యం కాబట్టి అదొక ఆత్మ కాబట్టి ఆయన ప్రేమను తెలుసుకోవాలా అని ఎలాంటి ప్రేమ చూపించింది సెలవు మీద ఆయన ప్రేమ నుంచి మనం ధ్యానిస్తే మీ నువ్వు అలాంటి ప్రేమ నిజంగా ప్రేమిస్తున్నావా అని అనిపిస్తారు మనకి నిజంగా ప్రభులో మనం ఉన్నమా మనకి ఆయన ఎలాంటి ప్రేమ ప్రేమించిండే ఆయన సెలవు చూపించిన ప్రేమ ఆయన ఎంతగా కొట్టబడిడు ఎంతగానో గాయపరచబడి ఆయన పొందిన గాలిలో మన శ్రద్ధ పొందడం మనం చూస్తున్న వార్త అవన్నీ కొట్టబడినప్పుడు ఆయన ప్రేమ ఎందుకు చూపించిన మనుషుల పట్లంటే మనం నశించిపోకుండా నశించిపోకుండా మనం రచన పొందాలని ప్రభుని తెలుసుకోవాలని తండ్రితో ఆయన మన ప్రభు ఈ లోకంలోకి వచ్చి కుమారుడుగా కాబట్టి అలాంటి ప్రేమను మనము మనుషులకు చూపించాలా అంటే ఆ ప్రేమను తెలుసుకోవాలంటే ప్రభ సెలువు మీద నువ్వు ఎంతగా ప్రేమించిన ప్రభ మాకు ఈ లోకంలోకి వచ్చి దేవుళ్ళ లోకము ఎంతగానో ప్రేమించను ఎంతో అన్నాడు దేవుడి లోకము ఎంతో ప్రేమించను అన్నాడు అంటే ఎంతో అంటే దానికి కొలత లేదు అన్నట్టు కొలత లేదు కానీ పతిదానికి కొలత అది తెలుసు అది తెలుసుకోవటం అంటే ఏ ప్రేమ అంటే మనం ప్రేమ చూపిస్తున్న మనుషులు కానీ ప్రేమ ఎలాంటిది ప్రేమనే ప్రేమ నీ ప్రేమ సంపూర్ణం కావాల పతిది సంపూర్ణం కావాలన్నట్టు కాబట్టి పతిధులు సంపూర్ణులు కావాల అట్లానే నీటి మనుషులు పశుద్ధులు కావాలా అట్లానే పత్తి కూడా ఆ ప్రేమను తెలుసుకుంటే సంపూర్ణమైన ప్రేమ అంటే ఆయన ప్రేమ తెలుసుకోవాలా పత్తి మనం తెలుసుకోవాల్సింది కాబట్టి ఆయన ఎలాంటి ప్రేమ ప్రేమించింది సెలవు మీద ఈ రోజు మనం అలాంటి ప్రేమను మనుషులు చూపిస్తుంది ఆయన ప్రేమ పాపి మన నుంచి ఆయన ప్రేమ అన్నిటిని ఓచింది ఆయన ప్రేమ అన్నిటిని భరించింది ఆయన ప్రేమ అంతగా కొట్టబడినని ఆయన చెప్తున్నాడు తండ్రి వీళ్ళు ఏం చేస్తాడని తెలియట తండ్రి నేను క్షమించమన్నాడు కాబట్టి ఆ ప్రేమ అలాంటి ప్రేమ మనం ఏదో చెప్పుకుంటున్నాం మనం చూడండి ఆ ప్రేమని మనం తెలుసుకోవాలా అంటే ఎట్లా తెలుసుకుంటాం ఏ స్ప్రవ్వు నన్ను ప్రేమించను పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్న పేతులను పేతుతో దేవుడు మాట్లాడింది అవును ప్రభ నేను ప్రేమిస్తున్నా ప్రవ్వాడు నా గొర్రెలు మేహమనడు నా గొర్రెల గాయవాడు రెండోసారి మూడోసారి పేతులు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభ నేను ప్రేమిస్తానని మూడోసారి మాత్రమే వ్యసనపడింది నీకు తెలుసు కను ప్రవ్వ అంటే చూడండి రెండు సార్లు అయిపోయిన మూడోసారి చెప్పి నిజంగా నువ్వు ప్రేమిస్తావు అంటే పేదలకు ఏం రావాలా అవు ప్రభు నీ చెప్పాలి కదా కాబట్టి ఆయన ఏం చేసింది అక్కడ వ్యసన పండి అంటే ఎడిటేషన్ వచ్చిందనట అన్ని సార్లు దేవుడు మాట్లాడే నీకు ఎడిటేషన్ వస్తే నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా ఆయన వాక్యాన్ని విధేత చూపిస్తున్నావా చూడండి మన ప్రేమ అక్కడే తెలిసిపోతానంటే ఎందుకు పేతులతో దేవుడు అక్కడ మాట్లాడినంటే పేతురు ఏమంటున్నారు దేవుడు ఏమంటుందంటే నిజంగా నేను ప్రేమిస్తున్నాను అని అన్నప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు ఆయన కానీ ఆ కష్టమైన తోటలో ఏసు ప్రభు పట్టబడినప్పుడు ఏం జరిగింది పేతురు ప్రేమిస్తానని చెప్పిండు కానీ అక్కడ పోయినప్పుడు ప్రభు ఎవరో నాకు కాబట్టి ఆయన కూడా ఒకసారి మనం టెస్ట్ చేస్తా ఉంటాడు ఒకే పదం మూడు సార్లు నీకు వచ్చి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు వెయిటేషన్ వస్తుందా నువ్వు ఆయన ప్రేమించే వాళ్ళని నువ్వు అది స్వీకరించాలా ప్రభు వాటి ఎన్నిసార్లు నీ వద్దకు వచ్చినా కానీ నువ్వు ఎందుకు ఎన్ని దేవుడు మాట్లాడుతూ దేవుడు ఒకసారి మాట్లాడుతూ రెండు సార్లు మాట్లాడుతున్నాడు కానీ మనిషి అది గ్రహించాలంట ఇన్ని దేవుడు ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఉంది అక్కడ అది మనం గ్రహించడం అది గ్రహించాలంటే ఎట్లా గ్రహిస్తాం మానవ మనసుతో గ్రహించగలమా ఈ లోకపరమైన జ్ఞానంతో మనం గ్రహించగలమా ఎట్లా గ్రహించగలం ప్రభుత్వం ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి చూడండి ప్రేమను తెలుసుకోవాలా చాలా కష్టం అది చూడండి ఆయన ఎందుకు ప్రేమించాల్సి వచ్చిన మనుషులు అంటే అది ఇంకా సత్యం అలాంటి ప్రేమ మనం ప్రేమిస్తూ ఉంటే అది ఇంకా కష్టం అని ఆ ప్రేమను తెలుస్తామనుకో మనం తెలుసుకుంటే ఏమైతే ఆయన ఎట్లా ప్రేమిస్తున్నాడు మనుషుల్ని అట్లా మనం ప్రేమించిపోయాయి మనుషులు కూడా మార్పు చేస్తున్నారు ఆ ప్రేమ మనుషుల్ని మార్చి అంత పవర్ఫుల్ ప్రేమ అది తెలుగు చూపించిన ప్రేమ అది వర్ణించ అంత గొప్ప ప్రేమ అది ఈ సృష్టిలో అలాంటి ప్రేమ ఎవరు చూపించలే మనం కూడా ఆయన ప్రేమను తెలుసుకోవాల దేవుని ప్రేమ ఎంత అమోఘమైంది అనేది మనం అర్థం చేసుకోవాలి అగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తూ ఉంట అంటే అలాంటి శక్తి గల వారు అలాంటి వాళ్ళు ఉన్న ఈ చివరి కాలంలో కావాలా అలాంటి ప్రేమను చూపించే దేవుని ప్రేమ చూపించే వారు కావాలా దాన్ని పొడుగు ఎడలుపు లోతు ఎత్తు అది గ్రహించుకునే సేవకులు కావాలా ఆ స్థితికి మనం పోవాలి ఆ రీతి ఉంటే కానీ బాబు మనం తెలుసుకోవాలంటాం అయితే ఇరవై వచ్చిన మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున అంటే నీలో ఎలాంటి శక్తి ఉందో ఎలాంటి కార్య సాధకమైన అంటే నువ్వు కార్యం చేస్తే ఒక శక్తి తన శక్తి చొప్పున మనలో అనుంది అంటే మనలో ఎంత శక్తి ఉంది తన కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి ఊహించే వాటి అత్యధికంగా చే శక్తి దేవునికి అంటే నువ్వు అడిగేదానికంటే ఊహించే వాటికంటే ఎక్కువగా దేవుడిస్తాడంట కాబట్టి మనం అడుగుతున్న మా చూడండి మనము వేటిని అడుగుతున్నాం ఈ చెప్పండి మన ఈ లోకంలో దేన కోసం మనం వెతుకుతున్నాం లోకంలో వాక్యం ఏం చెప్తుంది మనము అడుగు వాటి అంటే ఏం అడుగుతున్నారు అక్కడ అంటే మనం అడిగే పత్తి ఎలాంటిది అడుగుతున్నావు అనేది మనం అర్థం చేసుకోవాలి మనం తెలుసుకోవాలి ఫస్ట్ తర్వాత నువ్వు ఏది ఊహిస్తున్నావో నువ్వు ఊహి అడుగు వాటికంటేనో అంటే నువ్వు ఎంతవరకు ఊగిస్తానో నువ్వు ఎంతవరకు అడుగుతున్నావు ఏం అడుగుతున్నావు ఏమి ఊహిస్తున్నావు అత్యధికంగా చేయ శక్తి గల అంటే అత్యధికంగా ఆయన చేసే శక్తి దేవుడు అంటే మనను ఎట్లా అమితంగా నువ్వు ఒకటి అడిగితే దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తున్నా అంట కాబట్టి అతి అతిథి అనే చిత్తానుసారంగా ఉండాలనంట కాబట్టి మనకి నిజంగా మనకి ఏం మనకు అసలు తెలియదు ఈ రోజు కూడా తెలియదు మనుషులు నీకు ఏం ఎవరికో తెలియదు మనం ఏదోదో దేవుడిని అడుగుతూ ఉంటాం కదా అన్ని అడుగుతా ప్రభుని నాకు అది కావాల ప్రభు అన్ని దేవుడు ఇస్తాడు ఎందుకంటే అవన్నీ మనకు అవసరం కాబట్టి కానీ ఒక్కటి మాత్రం మనం అడుగుతలేమంట కాబట్టి ఏం మనం ఏస్ ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో బోధలు చెప్పిండు ఎన్నో వాక్యాలు చెప్పిండు సమస్తాన్ని ఆయన బోధించిండు ఆయన మూడున్నర సంవత్సరం సేవ పచ్చేరిలో అనేకమైన విషయాలు ఇంకా కొన్ని రాయలే కొన్ని రాయలే యహోన్ భక్తులు కొన్ని రాయలేదు అవి రాయాలంటే ఈ భూలోకం కూడా సరిపోదు సముద్రం వద్ద సిరా ఈ ఈ భూలోకం ఎంతవరకు ఉన్నా రాసినా కానీ అది సరిపోదు ఇంకావన్నీ ఇంకా మీద అవన్నీ ఎట్లా తెలుసుకోవాలా మన అడుగుతున్నాం అట్లా ఆ రీతిగా కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇంకా ఇంకా మీదట చూడండి నువ్వు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు కాబట్టి నువ్వేం అడుకుంటూ బిల్డింగ్ అడితే బిల్డింగ్ ఇస్తాడు నీకు ఆస్తులు కావాలంటే ఆస్తులు అన్ని ఇస్తారు ఎందుకు చెప్తున్నా అక్కడ కానీ నీకు ఏది ప్రయోజనకరమైన క్షేమకరమైందో అది అడుగుతులేరు క్రైస్తలు ఈరోజు అన్ని అడుగుతున్నారు సంఘాలు కట్టుకోవాలా అన్ని చేసుకోవాలి అడుగుతున్నారు కానీ అసలైంది అడుగుతలేదు అది కానీ అడుగుంటే ఈ లోకంలో క్రైస్తలు ఈ రోజు ఈ రీతికి ఉండి ఉపయోగలు కాదు ఈ బోధలన్నీ ఇట్లా ఉన్నట్టు కాదు ఎందుకంటే రకరకాలమైన ఆత్మలు పట్టుకునే మనుషుల్ని కాబట్టి ఎవరికి తోచిన రీతిగా ఆ రీతిగా బోధించుకుంటూ పోతారు కానీ ఆయన ఆత్మ చెప్పే ఆ బోధ ఎవరు కూడా చెయ్యతలే నేను చెప్పిందే నేను నమ్ముకుందే కరెక్ట్ నేను చూసిందే కరెక్ట్ కానీ నువ్వు ఒక దగ్గర చూస్తున్నావు బైగులంతా నువ్వు పరిశీలిస్తున్నావా పరిశీలించనట్టు మనుషులు పరిశీలించకుండా వాటిని ఇదే ఇదే రూఢిని తీర్మానించుకోండి అది లౌకిక ఆత్మ అది లౌకిక ఆత్మ అది చాలా మోతకరమైనది ప్రకృతి సంబంధమైన ఆత్మ అది లౌకిక ఆత్మ అంటారు కాబట్టి ఇవన్నీ మనకి అనుగ్రహించబడాలంటే చూడండి ఏం అడుగు వాటికంటే ఉడించే వాటికంటే ఏం అడుగుతున్నాయి చూడండి ఒకసారి గ్లూకాస్ వార్త గ్లూకాస్ వార్త వాకింగ్ ఇస్తాను బ్లూకాస్ తర్వాత పదకొండు అధ్యాయం ఐదో వచ్చిన నుంచి మనం చూస్తున్నాం అక్కడ పదకొండో అధ్యాయం ఐదో వచ్చిన నుంచి పదకొండు ఐదు వచ్చింది మరియు ఆయన వారి ఇట్లా నేను చదువుతుంది అర్థం మీరు అర్థం చేసుకోండి ఇట్లా నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడిని ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎద్దకు వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ మార్గం నా ఇద్దకు వచ్చిన్నాడు అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా అంటే వేసుకో ఒక ఉపమానం చెప్తుంది ఇక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడు అర్ధరాత్రి వేళ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏం లేదంట అయితే ఇంకొక ఇంకొక స్నేహితుల దగ్గర వెళ్ళిండు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అతను లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి నా పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నాడు నేను లేసి ఇయ్యలే అని చెప్పున చెప్తాను అట్లా వచ్చేది మార్కు అన్నాడు చెప్తారట్లా మీరు ప్రశ్నించుకోండి అతను అతను లేచి ఇస్తాడా ఇవ్వడా ఇయ్య ఇయలేనని చెప్పున చెప్తాను అట్లా అతడు తన స్నేహితులైనందున లేచి ఇయ్యకపోయినను ఒకవేళ నిజంగా అతని స్నేహితులైతే ఫ్రెండ్ అయితే అరే నా ఫ్రెండ్ ఇంత అర్ధనాఫ్రికాలో వచ్చిండు ఈరోజు సాయంకూరం ఇతనికి ఇవ్వాలా అనేసి అతను లేచి ఇస్తడా ఒకవేళ ఇస్తే ఒకవేళ ఈయకపోతే ఈయకపోయినను అన్నాడు అక్కడ అంటే ఒకవేళ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అతను సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనాను లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చినది మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటే ఇక్కడ ఏం చెప్తుండంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకున్నంటే నువ్వు అడిగితే ఉండాలంటే మనుషులకి ఇసుకు రావాలన్నట్టు ఇసుకొచ్చి తీసుకుపో అన్నట్టు ఉండాలన్నట్టు అంటే అడిగే దాని గురించి మాట్లాడుతుంది ఇక్కడ పాయింట్ అది ఒక ఎన్నోరాలు ఒక న్యాయ దిగ పోతుంది నాకు న్యాయం తీర్చండి అతను చెడ్డవాళ్ళు అయినా కానీ పోయి నాకు న్యాయం తెచ్చు రోజు పోతున్న వస్తుంది ఇస్తల్ని పోత కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది లాస్ట్కి అతను ఏం చేసి ఇసుకు కొట్టి ఏం చేసింది న్యాయం తెచ్చింది రవ్వంటుండండి అక్కడ ఆ అన్యాస్తులైన వాడు న్యాయం తెచ్చినప్పుడు దివారాత్రులు నేను మీకు మొరపెడితే నేను మీకు ఇవ్వలేనా అంటాను అక్కడ ఇక్కడ ఏం చెప్తుందంటే ఏం అడగాల ఎట్లా అడగాల ఏం అడుగుతున్నాం మనం లోకంలో మనుషులు అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి మాట మాటికి వచ్చి అడుగుతుంటే అది ఏం చేస్తాడు దానికైనా ఇస్తాడంట ఇసుకుపోతే చూడండి అలాగే చూడండి కావాల్సినవన్నీ ఇచ్చినట్టు చెప్తున్నాను అటు బలే అటు అలాగే మీరు అడుగుడం కాబట్టి మనం అడగాల ఏం అడగాల చేసుకోగలం అని ఏం అడగాలి అటువలే మీరు అడుగుడి మీకు ఇవ్వబడునడు వెతుకుడి మీకు దొరుకునడు ఏం అడగాల నీకు ఏమి ఇవ్వబడుతుంది నువ్వేం వెతుకుతుందో ఏం దొరుకుతుంది ఏమి తడుతుందో మీకు ఏం తీయబడుతుంది చూడండి తర్వాత కాబట్టి ఈ అడిగే విషయంలో ఒకప్పుడు నేను చిన్నప్పుడు తెలియక నాకు తెలియక మీద ఏముందని చెప్పానంటే పాస్టర్ వాకింగ్ చెప్తుంటే కాస్త వారికి ఏం చెప్తుంటే నేను నేను నాకు అనిపిస్తా ఉన్నాను దేవుడు ఏమైతే అది ఇస్తారు కదా అప్పుడు నాకు టీవీ పిచ్చి బాగుండేది ఈ టీవీ వీసారు పెద్ద పెద్ద క్యాసెట్లు ఇంత లాగుంటాయి క్యాసెట్ అప్పుడు చిన్న నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ టీవీ వీసారంటే నాకు ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు సినిమాలు చూడొచ్చని ఆ టీవీ వీశారు కావాలి అని చెప్పి నేను అడిగేట దేవుని దేవుడి దేవుడు అడగమన్నాను కదా అడిగేటండి కాబట్టి అది అది అది ఇచ్చేది తర్వాత విషయం కానీ చూడండి మనిషి నేచర్ ఎట్లా ఉంది అంటే మనిషిని ఏం దేవుడిని జీలు తీసుకోవాలో కూడా తెలియదు అనట్టు ఈ రోజు కూడా చాలా మంది కానీ మీరు తెలుసుకుంటున్నాను నాకు ఏది ప్రయోజనకరం ఏది అవసరం నాకు మీ లోకంలో ప్రభు కొరికి జీవించాలంటే వాటి మనం ప్రయాస్తపడాలంట అట్లాగే ఇక్కడ దేవుడు ఏం చెప్తుందంటే అడుగుడు మీకు ఇవ్వబడినడు కాబట్టి ఏమడగమంటాడు ఏం చేయమంటున్నాడు కింద రాయబడించాడు అడుగు పత్తి వానికి ఇయబడ్డాడు వెతుకు దొరుకును తట్టువానికి తీయబడ్డని మీతో చెప్పుచున్నాను మీలో తల్లి తన కుమారుడిని చేపనడితే చేపనడిగితే చేపకు పత్తిగా పామునిచ్చిన గుడ్డుని అడిగితే కాబట్టి మీరు చెడ్డవారు కాబట్టి మన చెడ్డవాళ్ళం అంటున్నారు మనుషులందరూ అని చెప్తున్నారు వాక్యం అంటే ఎందుకు చెడ్డవాళ్ళని దేవుడు చెప్తున్నా అంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలా మనుషులకు తెలియదంట చూడండి సాధారణంగా ప్రకృతి సమయం అర్థం చేసుకుంటే నువ్వు నువ్వు ఏం చేస్తావు నువ్వు చేపనడితే నువ్వు తేలిస్తావా నువ్వు చేపనడితే గుడ్ ఏం ఏమి ఇస్తాం చెప్పండి ఎవడన్నా ఎంత ఈ లోకంలో ఎంత చెడ్డ చెడ్డ తల్లి అయినా పిల్లలకు మంచిది ఇస్తాడు కదా చూడండి మంచి ఇస్తడు ఎవడు కూడా తన పిల్లలకు చెడ్డవి ఇవడన్నట్టు అలాగే మీలో తల్లిన వాడు తన కుమారుడు చేపనడితే చేపకు ప్రతిగా పామునిచ్చిన గుడ్డులు అడిగితే తేలు ఇచ్చినా కాబట్టి మీరు చెడ్డవాళ్ళు మీ పిల్లలకు మంచి యూవును ఇయని ఎదిగి ఉండగా అంటే మీరు చెడ్డ వాళ్ళు అయింది వారు మంచి యూవునిస్తున్నారు మీరు కానీ పరలోకమందన మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిక్షేముగా అనుగ్రించినా కాబట్టి ఈ అడిగే అంత దేని గురించి అంటే పరిశుద్ధాత్మ గురించి అడుగు కాబట్టి ఏం అడగ అడుగుడు మీకు ఇవ్వండి అంటే దేవుడు ఇస్తాడు తట్టుడి మీకు తీవండు అడుగు పతివాడు పొందుకున్నాడు కాబట్టి ఇవన్నీ ఆత్మీయ లెవెల్స్ అన్నట్టు కాబట్టి నువ్వు తట్టాలా నువ్వు ఓపెన్ అయిపోతాను ఎక్కడ తట్టాలా అక్కడ పోయి ఈ లోకంలో ఎంత తట్టినా కూడా కాబట్టి ఇవన్నీ ఇవన్నీ మూలం ఏంటంటే దేవుని ఆత్మ పశుద్ధ మీకు నిత్యంగా అనుగ్రహించదు అనేది కాబట్టి నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తాడ నిశ్చయముగా అంటే అందులో ఎలాంటి సందేహం లేదన్నట్టు నిశ్చయంగా దేవుడు ఇస్తాడు ఎందుకంటే కన్ఫ్యూజ్ ఎక్కడైపోతాడంటే చూడండి రకరకాలమైన ఆత్మలు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాడ అందుకే పౌలు అంటారు పావులు ఏం చెప్తారంటే మొదటి కొరిన్ల కాసిన పత్రిక ఫస్ట్ కొరిజన్స్ దేవుని ఎద్దరి నుంచి మనం ఏం అడగాల ఏం చేయాలి ఏం తీసుకోవాలన్నప్పుడు అది ఎదురికి అర్థం కాదంట చూడండి మొదటి కొన్ని లక్షణ పత్రిక రెండు పదిహేను తొమ్మిది వచ్చిన ఇందరి ప్రేమించే వారికి అంటే ఆయన ప్రేమించే వాళ్ళకి ఆయన్ని ప్రేమించే వాళ్ళకి ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి అంట ప్రేమించే వారి కొరకు ఏది సిద్ధ పరిచయాలో కంటికి కనవలేదంట చూడండి సిద్ధపరిచినవి దేవుడు దేవుడిని కొన్ని సిద్ధపరిచిండు నువ్వు ఏదో అడుగుతున్నావు మనం ఏదో అడుగుతున్నాం ఈ లోకంలో కానీ దేవుడికి కొన్ని మనకి సిద్ధపరిచిందంట మనకి ఇవ్వాలని అవి ఏంటి మనం తెలుసుకోవాలి కదా సిద్ధపరిచడు అవి కంటి కనపడగాలి అంటే కంటి కనిపించేవి కావు ఈ లోకంలో కనిపించేవి కావు అవి కంటి కనిపించేవి కానే కానీ తర్వాత చెవికి వినబడలేదంట అంటే కంటి కనపంచి కనపడనివి చెవికి వినబడనేది అంటే చెవికి వినబడి అంటే ఈ లోకంలో ఎన్నో శబ్దాలు మనం వింటాడు ఎన్నో వింటున్నాం మనం కాబట్టి అది కాదు అని చెప్తున్నాం అక్కడ ఏదో ఉంది అంటే దేవుడు ఏదో నాకు చెప్పాలనుకున్నాడు నాకు ఆ చెవులు కావాలా అని చెప్తున్నా అక్కడ వినబడలేదు మనిషి హృదయం గోచరం కాలేదని రాయబడింది అంటే మనుషులకు ఆయన ఎప్పుడు కూడా అర్థం కాలేదంటాయి దేవుడు ఆయన తెలుసుకోవటం ఏంటి అంత ఈజీ కాదు కదా ఇవన్నీ మనకి పౌన్ చెప్తున్నాడు అక్కడ అవన్నీ దేవుడు సిద్ధపరిచిందట వాటి కోసం మనం ప్రయాసపడ ఈ లోకంలో ఎంతగా ప్రయాసపడ్డా కానీ అవి అవి వ్యర్థమే కాబట్టి అసలైన వాటి కోసం మనకి ఎద కాబట్టి అందుకే పౌలు అంటాడు అక్కడ ఆ కంటికి కనపడనివి చెవికి వినబడనివి మనుషుల హృదయాలకు అర్థం కానివి పౌలు అంటాడు పదవి వచ్చినప్పుడు మనకైతే దేవుడు తన వాటి తన ఆత్మ వల్ల బయలుపరిచినాడు కాబట్టి ఆత్మ వాళ్ళనే కాబట్టి ఆత్మ వాళ్ళనే దేవుడు బయలుపరుస్తాడు కాబట్టి అందుకు పరిశుధాత్మ అభిషేకం మనము పొందుకోవాలా కాబట్టి పశుధాత్మను మనం పొందుకోవాలా కాబట్టి పశుధాత్మ నడిపింపు మనకు లేకపోతే మనం ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మోసపోయేవాళ్ళం అన్నట్టు మోసం ఏందనేది మనం తీసుకోగలం ఎందుకంటే ఆత్మ నీళ్ళ ఉన్నప్పుడు ఆత్మని మీకు దీంతో మాట్లాడుతూ ఉంటాడు ఏది సత్యం లేదా అబద్ధం అనేది సత్యం అంటే ఆత్మ అంటే సత్యమే కదా కాబట్టి మనకైతే వాటిని దేవు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచినాడు చూడండి చూడండి తర్వాత ఆ ఆత్మ అన్నిటిని అంటే దేవుని ఆత్మ అన్నిటిని దేవుని మర్మంలో కూడా పరిశీలిస్తున్నట కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా నీలో దేవుని ఆత్మ ఉంటే దేవుని ఆత్మ దేవుని మర్మంలో కూడా అంటే ఎందుకంటే దేవుని ఆత్మ దేవుని మర్మలు పరిధిందుకు పరిశీలించాలి కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు పరిశీలిస్తావు అది కరెక్టా కలుగుతని తెలుసుకోవటం అన్నట్టు కాబట్టి రెండు వ్యత్యాస రెండు కుదర్చాలన్నట్టు అందుకే నా వాటిలో తీసుకొని మీకు బోధించాను వాక్యం ఏ స్త్రం ఏం చెప్పిండు కాబట్టి పరిశుధాత్ దేవుని వాక్యం ఏం చెప్తాను రెండు సమంగా ఉండాలన్నట్టు కాబట్టి మీరు చూడండి బైబిల్ అంతట్లో కూడా ఏ సేవకుడు వాక్యం చెప్పినా కూడా ఒకే వాక్యం ఒకదానికి ఎప్పుడు కూడా రెండు సమంగా సమపాలంగా ఉంటే సమాధానపడి ఉంటాయి అనట్టు కాబట్టి సమాధాన పడి ఉన్న ప్రతి వాక్యం ఎగ్జాంపుల్ పేతుడు చెప్తాడు తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభం కాదు వచ్చిందన్నాడు అంటే తీర్పు ఫస్ట్ జడ్జిమెంట్ దేవుని బిడల వాక్యం కానీ పౌలేమంటున్నాడు ఏసు క్రీస్తులందన ఎలాంటి శిక్ష లేదంటున్నాడు మరి రెండు వ్యతిరేకమా కాబట్టి పౌలేం చెప్తాడు ఏసు క్రీస్తున్న వరకు ఎలాంటి శిక్ష ఇది లేదన్నాడు పౌలేమంటున్నాడు తీర్పు దేవుని బిడలకి అంటే దేవుని బిడలకి శిక్ష వస్తుందంటే మరి వాళ్ళు దేవుల్లో ఉన్నారా అక్కడ వాక్యం అర్థం చేసుకునే విధానాలు మనం అర్థం చేసుకోవాలి అందుకే నీ అవగాహన శక్తి ఆలోచన అనే ఆత్మ నీకు సత్య స్వరీపన ఆత్మ వచ్చినప్పుడు అంటే మనం అడగాల ఆత్మ వచ్చినప్పుడు నీ నీ విధానం కూడా మారిపోతుంది నీ ప్రవర్తన మారిపోతుంది నీ తలంపులు నీ మనసు కూడా మారిపోతుంది నీ మనసు క్రొత్త మనసు వాక్యం సమీలు గన్నం ఆరో పదే అర్థం ఆరో ఉంటుంది ఆత్మ వచ్చినప్పుడు సౌలత చెప్తాడు నీకు క్రొత్త మనసు వస్తుంది అని అక్కడ కాబట్టి ఇవన్నీ ఆత్మ మీద విధాలన్నట్టు కాబట్టి అన్నిటినీ దేవుని ఆత్ మర్మంలో కూడా పరిశీలిస్తున్నాడు వాక్యం కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలా ఒక మనుషుని సంగతులు మనుషులు అతలో ఉన్న మనిషి మరి ఎవరికి తెలియను కాబట్టి మనుషుల సంగతులు అని కాబట్టి మనుషుల సంగతులు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మోసపోయావు నీ సంగతులు అంటే నీ సంగతులు ఎట్లా నువ్వు వేచించే పరిధి మనిషి రీతిగా లేదా నీ సొంత జ్ఞానంతో నువ్వు ఆలోచిస్తున్నావా కాబట్టి ఎవరికి తెలియను అలాగే అంటే నీ మనసులో ఉన్న సంగతి నీకే తెలుస్తాయి పక్కడే తెలియదు అన్నట్టు ఎందుకంటే నీకు ఇదేం లేవంత తెలియదు కానీ అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరు అంటే ఎందుకు ఆత్మ ఆత్మ ఎందుకు పరిశీలిస్తారంటే కాబట్టి అది నిజంగా దేవుని ఆత్మన కాదని అక్కడే తెలిసిపోద్దు కాబట్టి ఈ రోజు తెలుసుకోకుండా మనుషులు అనేకలు మోసపోతున్నారు కాబట్టి మనం మోసుకోవడానికి వీలెదు కాబట్టి వాక్యాన్ని గురిస్తాను నిన్ను దేవుని వలన మనకు దయచేయబడిన వాటి అన్నిటిని తెలుసుకుంటకై కాబట్టి ప్రభు నుంచి తెలుసుకోవాలంటే ఏంటంట మనం లౌకిక ఆత్మను కాక అంటే లౌకిక ఆత్మ కూడా నువ్వు ఏం తెలుసుకున్నావు దేవుని ఎట్టి పరిస్థితులు మనం తెలుసుకునేది కాక నుంచి ఆత్మ వలన కాక దేవుని ఒక ఆత్మని వచ్చిన ఆత్మ వలన మనం పొంది ఉన్నావు అంటే అవి తెలుసుకోవాలంటే లౌకిక ఆత్మను కాక దేవుని యద్ధ నుండి వచ్చి అంటే ఆ యద్ధ నుంచి వస్తున్న ఆత్మ దేవుని యద్ధ నుంచి వస్తున్న ఆత్మ అంటే దేవుని ఆత్మ వస్తుంది ఆ ఆత్మ మనం పొందుకున్నామని చెప్తుంది అక్కడ తర్వాత మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక అంటే మనుషుల జ్ఞానం చాలా బాగుంటుందని చెప్తుంది వాక్యం కాక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూడాలంట మనం చెప్పండి అందుకే కదా ఇందాక చెప్తుంది అక్కడ దాని పొడుగు దాని పొందుకోమన్నది వాక్యం కాబట్టి ప్రవాణి ఆత్మను కలిగించు అనే ఆ యొక్క ప్రార్థన మనకు అవసరం ఉన్నట్టు కాబట్టి ఈ వాక్యాన్ని ముగించేస్తాడు కాబట్టి ఈ చివరి దినాలు మనము అందుకే పేచస్తుల కాలంలో జ్ఞాపకం చేస్తాడు ఏమని జ్ఞాపకం చేస్తాడంటే అంత్య దినములలో మనుషుల మీద సర్వశి మీద ఆత్మలు కుమ్మరిస్తాను కాబట్టి పత్తి ఒక్కరి మీద ఆత్మలు కుమ్మరిస్తానండి కాబట్టి మీకు కళలు వస్తే వస్తే మీకు ప్రవచనాలు చేస్తాడు వాక్యం ఏ వేరే ప్రవచనము అక్కడికి దేవుడికి జ్ఞాపం కాబట్టి కాబట్టి మనకు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం ఎంతగానో మనం ప్రయాస పడాలా దానికోసం కూడా మనం ఉండాలి కాబట్టి ఆత్మ నడిపింపు మనకు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనము పయనించి ఏం కూడా మనం పెంచుకో భక్తిగా శక్తి ఉండదని భక్తి లేని శక్తి లేని భక్తి పెద్దలే కదా కాబట్టి భక్తి ఉండాల శక్తి కూడా ఉండాలా అదే ఏ శక్తి శక్తి ఆయన వచ్చే మహాశక్తి అని మనం బలవంతులం కావాలా ఇది ఆత్మీయ ప్రపంచం ఆత్మీయ యుద్ధం కాబట్టి ఈ యుద్ధంలో మనం గెలవాలంటే ఆత్మీయ జీవితంలో మనం ఆ తెలుసుకున్న మనం ఆ విధానాలు ఆ సీక్వెట్స్ మనం తెలుసుకున్నాం దేవుని యుద్ధించి వచ్చినవన్నీ బయలుపరచబడ్డాయి కాబట్టి వాటిని పట్టుకొని మనం ఇంకా లోతులకు వెళ్ళి వాటిని తెలుసుకొని అనేకులకు వాటిని మనం బోధించి ఆ సత్యంలోకి మనం మనుషులు నడిపించాల ఈ లోకంలో మనుషులు లౌకిక ఆత్మతోనే మనుషులు వెళ్తున్నారు అదే సత్యం ఎందుకంటే జ్ఞానం తీయని జ్ఞానం మాటలు జ్ఞానంతోనే వాళ్ళు బోధిస్తున్నారు కానీ పరిశుద్ధాత్మ దృష్టాంతమే వినియోగించిన పావుడు ఆ అధ్యాయం చూస్తే అది చాలా విశదీకరించమైన వాక్యం ఆ చాలా కాంట్రవర్షియల్ గా ఉంటుంది వాక్యం ఎందుకంటే అది అది అది ఆ రీతిగా బయలుపరచబడుతుంది వాక్యం కాబట్టి మనం పరిశీలించాలా ఆయన ఎందుకు వచ్చింది పేరు దేవుడితో మాట్లాడతాను నిజంగా దేవుడు పేరు దాన్ని ప్రేమిస్తానమా నా గొర్రెల గాయమంటున్నాడు మనం ప్రేమించే వాళ్ళం ఆయనను ప్రేమించే వాళ్ళం ఆయన వాక్యాన్ని స్వీకరించే వాళ్ళం మనం ఈ వాక్యం మనంటే తెచ్చినప్పుడు మనం ఏం చేయాలా దాన్ని స్వీకరించాలా నేనందుకే ఎవరు వాక్యం చెప్పినా కానీ ఐ రిసీవ్ నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాక్యం చేయాల్సి చుట్టున్నప్పుడు ఆ వాక్యం భయపరచబడతా నేను వింటున్నప్పుడు ఒకవేళ నా ఏదైనా బలహీత ప్రభావ ఈ బలహీతించిన పిల్లల ఈ ప్రభావం నేను నిమిటే తర్వాత నన్ను బలపరిచే వాక్య వస్తున్నప్పుడు అది అమితంగా తీసుకుంటా ప్రభా ఇక్కడ నేను ఎక్కువగా నేను బలపరచబడాల అని కాబట్టి ఆ రీతిగా మన వాక్యం వాక్యంతోనే మనం పోల్చుకొని అది పరిశీలించి మన జీవితం అవలంబించుకున్నప్పుడే మనల్ని కారేసిద్ధి కలుగుతూ ఉంటుంది అది మనుషులు మా వాక్యం ఎంచు ఎప్పుడు కూడా దేవునించి వచ్చిన అందుకే మనం పరిశీలించాల కాబట్టి ప్రతిదీ మనం పరిశీలించాలా కాబట్టి మనం ఏం అడగాల ఏం తెలుసుకోవాలనేది ప్రభు మనం చూపించింది ఇక్కడి నుంచి మనం అదే ప్రయాణం అని పోవాలా దాని కృప ప్రభు మనం కనుగించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధి తల్లి కృప మేడ ఎత్తు ప్రభ జీవం ఎంతో వర్గాలు ఈ గడిచిన కాలంలో కాచి కాకంలో ప్రభావ అవును ప్రవ్వ అయినా మీ ప్రేమను తెలుసుకోవాల ప్రభావ దాన్ని వెడల్పు లోతు ఎత్తు ప్రవ్వ మీరు తెలుసుకోవాల ప్రభ మీ మహాన్ ఐశ్వర్యాలు మీరు తెలుసుకోవాలా ప్రభ అనే విషయాలు మీరు తెలుసుకోవాలా మీరు అడుగు వాటికంటే ఊహించే వాటి అంటే అత్యధికం నిచ్చే గొప్ప దేవుడి నాకు కాబట్టి నైనా ఊహకు మించిని మీరు మా కొరకు పెట్టినారు మీరు మా ఎండలా కలిగిన తలంకులు బహువిస్తారమే లెక్కకు మించేనే ప్రభావం ఎన్నో విషయాలు మా కొరకు పెట్టినారు వాటిని కేవలం మీ ఆత్మ వల్లనే అందుకు మీ పశుదాత్మతో ప్రతిరోజు నేను నింపబడాల ప్రభావ మీ ఆత్మ సమృద్ధిగా అనుగురించండి కొలత లేకుండా అనుగురించింది గతతో మీ ప్రాన్ని పెట్టుకొని ఆత్మీయ జీవితంలో మీకు అంచెలంచలు మీ కృప వెంబడి కృపరించి మనకు ఆదిష్టం ఈ ఆరాధన పలువుని ప్రదర్శిస్తాను అందరినీ ఆశ్రయించి నూతనంగా అభిషేకించి ప్రవ్వా మీ కృపంలో సాక్షి పెట్టుకున్న ప్రాదిష్టం లేదు ఇక సంబంధించి చివరి అంచులకు మేము వచ్చేసాం ఆ ఏ వేళ ప్రవచనం మా కాలంలో జరిగేతుంది కాబట్టి నైనా మేము అందరినీ ఆశ్రమని నింపబడాలా మేమందరం మనిషి నుంచి శృతించాల ప్రభావ ఓ అభిషేకం ప్రతి ఒక్కరు పొందుకొని ప్రవ్వ ఓ తిరించి ప్రవ్వా సేవ చేయాలా మంచి అండ్ ఇప్పుడు ఫాలో అవుతాం వాళ్ళు అందరూ నశించామని ఇంకేమో గౌరవిస్తాను అందరినీ ఆశ్రయించి బలపచ్చి ప్రతి చోట మీకు సినిమా సాక్షిని పెట్టుకోమని శ్రాతి కాస్త మాకు మంచి మా ఆత్మ మా ప్రాణము మీకు అప్పగించుకుంటున్నాం ఏసుక్రీస్తు నామన్నప్పుడు తండ్రి మీరే ముందు కాశీ కాపాడి మీరు ఆకు సిద్ధపరచుకోమన్నారు ఏసు క్రీస్తు పరిశుద్ధంగా మన తండ్రి ఆమె థ్యాంక్ యూ అన్న ప్రేజన్న ఆశీర్వాద ఇవ్వండి మన ప్రభు ఏసు క్రిస్త కృపా సమాధం నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడైనది కాక ఆమె ప్రెజన సార్ అందరికీ ప్రేజ్ లా